ఇక్కడ ఆయన అంటున్నారు ఆనందగిరి లౌకికులు అంటే సంసారులు తార్కికులు మొదలైన వాళ్ళు సృష్టి సత్యం అని వాళ్ళు అనుకుంటున్నారు తప్ప ఎక్కడా ఉపనిషత్తుల్లో కానీ వేదంలో కానీ సత్య సృష్టిని బోధించటంలో ప్రయోజనము లేదు ఫలము లేదు కనుక శృతి వాక్యాలకి సత్య సృష్టి ఎందు తాత్పర్యము నిర్ధారణ చేశారు దాన్ని ఆ విధంగానే నిర్ధారణ చేశారు కాబట్టి దా దానికి తాత్పర్యం ఏమీ లేదు ఇప్పుడు నరకాన్ని గురించి వర్ణించారు కపిలదేవహూత సమాధానంలో వచ్చింది ప్రసంగం నరకం గురించి వర్ణిస్తారు ఆ నరకంలో అసి పత్రవనము అని ఒకటి ఉంది అంటాడు నరకంలో అడవి ఒకటి నరకం అంటే పెద్ద ప్లానెట్ కదా అక్కడ అడవి ఉంది అడవిలో చెట్లకి ఆకులు ఉంటాయి అవి పొడిగాటు ఆకులు ఉంటాయి ఆ ఆకులు కత్తులే ఆకులుగా ఉంటాయి అసి అంటే కత్తి పత్ర అంటే ఆకులు కత్తులు ఆకులుగా గల చెట్లు ఉండే అడవి వీడి ఫలానా పాపం చేసిన వాడిని అంటే ఇతరుల సొత్తు అపహరించడము ఇలాంటివి వాళ్ళు ఇష్ట పాపాలు ఆ పాపాలలో ఒక రకం పాపం చేసిన వాడిని అడవిలో వదిలిపెట్టేస్తారు వాడు అడవిలో దారి కోసం వెతుక్కుంటుంటే ఈ కత్తులకి ఒళ్ళు కోసుకుపోతూ ఉంటుంది అది దాని ఇది వర్ణన ఈ వర్ణనకి అభిప్రాయం నిజంగా నరకంలో అటువంటి వనం ఒకటి ఉందని చెప్పడమా లేక ఇటువంటి తప్పు పని చేయకుండా ఉండు అని చెప్పడమా అది దానికి ఆత్ప ఎందుకంటే దాంట్లో పురుషార్థం ఉంది ఎందుకంటే వీడిని తప్పు పని నుంచి మనం రక్షించిన అవుతాం వాడు తప్పు పని చేసి జీవితంలో వాడు భ్రష్టు అలా కాకుండా నరకం మాట దేవుడికి ఇక్కడే నరకం వస్తుంది ఆ నరకం వీడికి అక్కర్లేకుండగా వాడిని రక్షించడం కోసం ఉపయోగపడింది అలా కాకుండా అందుకోసం కాదు తప్ప పని చేయమని కానీ చేయొద్దని కానీ దాని తాత్పర్యం కాదు దాని తాత్పర్యం ఏమిటంటే నరకం అనేది ఒకటి ఉంది అక్కడ చెట్లకి కత్తులు ఆకులుగా ఉంటాయి అని మనకి చెప్పుటే అని అది అది ఒక రకమైన సూపర్ స్టిషన్లా ఉంది తప్ప పురుషార్థ సంబంధంగా లేదది అంచేతనే కపిల దేవహూతు సమాజంలో కపిలుడు అన్నాడు అమ్మ రెండు అమ్మ అంటే దేవహూతుతో అంటాడు మాతహ రెండు పక్షాలు ఉన్నాయి ఒకటి నరకం అనేది అక్కడ యథార్థంగా ఉంది వీడు చచ్చిపోయాక అక్కడికి వెళ్తాడు అని ఒక పక్షం రెండో పక్షము ఆ నరకము ఇక్కడే ఉంది ఇక్కడే నరకం నిర్మాణమై ఇక్కడే వీడు దుఃఖిస్తాడు రెండో పక్షం అని చెప్తాడు ఏ పక్షము సెటిల్మెంట్ ఇవ్వడం ముందు అక్కడ నరకం పక్షం చెప్పి తర్వాత ఇక్కడే నరకం అనే పక్షం చెప్తాడు ఆ వరసను బట్టి మీరు ఏదైనా నిర్ణయం చేసుకుంటే తెలుసుకోండి తప్ప ఆయన ఇటు కాకుండా అటు కాకుండా వదిలిపెట్టేస్తాడు కపిల దేవభూతి సమాజంలో అలా ఉంది కాబట్టి సృష్టికి తాత్ ఈ సృష్టి ఇలా జరిగింది అని చెప్పినట్లయితే మన మన వాక్యాలకి సృష్టివాక్యాలే యథార్థము అని కనుక మనం అనుకుంటే మన సృష్టి వాక్యాలంత మీనింగ్లెస్ అవ్వే కానీ ఇంకోటి ఉండదు ఎందుకంటే ఈ కాస్మాలజీ వాళ్ళందరూ కూడా సృష్టి ఎలా జరిగింది అనే దాని మీద బోలంత రీసెర్చ్ చేసి దానికి వాళ్ళు ఒక సైంటిఫిక్గా ఒక క్రమాన్ని ఒకటి ఏర్పాటు చేశారు దాంతో పోలిస్తే మన సృష్టివాక్యాలు వెలవెల పోతాయి నేను మీకు ఒక సృష్టివాక్యం చెప్తా చూడండి ప్రజాపతి రకామయత ప్రజాపతి అంటే పరమేశ్వరుడు అకామయత కోరాడు ప్రజా ప్రజలను సృష్టించాలి అని కోరాడు సతపోతప్యత తపస్సు చేశాడు అంటే ఆలోచించాడనే తపస్సు చేశాడు తపస్సు చేసాడనే పౌరాణిక దృష్టి దార్శనిక దృష్టి బాగా ఆలోచించాడు గాఢంగా ఆలోచించాడు పౌరాణిక దృష్టి అయితే తపస్సు చేశాడనే సవయాగుష్య సృజత పక్షులు సృష్టింపబడ్డాయి మనుష్యుల్ని సృష్టిద్దామని ఆయన ప్రయత్నం చేస్తే పక్షులు సృష్టింపబడ్డాయి సద్వితీయమతప్యత మళ్ళీ రెండోసారి తపస్సు చేశారు స సర్పాన సృజత పామును సృష్టింపబడ్డాయి స తృతీయమతప్యత మళ్ళీ మూడోసారి తపస్సు చేశాడు స ఏతం దీక్షిత వాదమపశ్యత్ దీక్షితవాదము అనే మంత్ర సంఘము అంటే మంత్ర సముదాయమును దర్శించాడు అంటే అది స్మృతికి వచ్చింది అప్పుడు మళ్ళీ సృష్టి చేశాడు అప్పుడు మనుషులను సృష్టించాడు అనుంది వాక్యం ఇది యథార్థంగా అలాగే జరిగింది ముందు పక్షులు తర్వాత పావులు వచ్చే తర్వాత మనుషులు వచ్చారు అని కనుక మీరు అర్థం చెప్తే ఈ సృష్టి కంటే ఈ కాస్మాలజిస్టులు సృష్టి చెప్తారు చూడండి అది వెయ్యి నయంగా ఉంటున్నాయి మన యంగ్ పీపుల్ ఈ కథ విని ఓ నవ్వు నవ్వు అవతలకి పోతారు ఏవిడా ఇలా మాట్లాడతాడు ముందు పక్షులు వచ్చేయట తర్వాత పాములు వచ్చేయట ఏదో మాట్లాడుతున్నాడు అంటారు అబ్బాబ్బే ఈ సృష్టివాక్యానికి తాత్పర్యం అది కాదండి మరి ఎందుకోసం చెప్పాడంటే దీక్షితవాదము అని మంత్రం ఉంది అది చాలా గొప్పది అని దాని తాత్పర్యం అలా తీసుకోమనే అభిప్రాయం తప్ప ఈ సృష్టివాక్యాలను బట్టి సృష్టి యథార్థమో అని అది సత్యము కాదు అవిద్యా సృష్టి విషయవ సర్వా గౌణీ ముఖ్యాచ సృష్టి నా పరమాధత చూడండి సృష్టి అంతా కూడా అజ్ఞానకల్పితమైన సృష్టియే సృష్టివాక్యాల్లో వర్ణించే సృష్టి కూడా అజ్ఞానం చేత ఏ సృష్టి యథార్థమని కనిపిస్తోందో ఆ సృష్టి గురించి చెప్పిన మాట కానీ అది సృష్టి వాస్తవంగా ఉందనే అభిప్రాయం కానే కాదు కాబట్టి సృష్టివాక్యాలను అన్నిటినీ కూడా గౌణార్థంలోనే తీసుకోవాలి తప్ప పరమార్థంగా ముఖ్యంగానే సృష్టి జరిగింది అని మీరు తీసుకోవటానికి వీల్లేదు ఎందుక తెలుసునండి ఈ సృష్టివాక్యాలు అయిపోయిన తర్వాత ఉపనిషత్తులో కొంచెం మీరు ముందుకు వెళ్తే నేహనాస్తికించనా అని ఇంకా ఒక మాట అది వందలాది మాటలు ఉన్నాయి ఈ నానాత్వము వాస్తవముగా ఏదీ లేదు అని ఉంది ఇప్పుడు ఈ వాక్యాన్ని మనస్సులో పెట్టుకుని మీరు వెనక్కి వెళ్ళి సృష్టివాక్యానికి అర్థం ముఖ్యం చెప్తారా గౌణం చెప్తారా గౌణమే చెప్పాల్సి ఉంటుంది ఆ పరమాత్మ తప్ప ఇంకా ఏదీ లేదు అంటే సృష్టివాక్యాలు ఏమవుతాయి అవన్నీ గౌణములే అవుతాయి చూడండి ఇది ఎలా ఉంటుందంటే మీకు రెండు దృష్టాంతాలు చెప్తా భూతత అభూతతో వాపి అన్నదాన్ని ఇది రికార్డెడ్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆయన సత్య హరిశ్చంద్ర నాటకం చూస్తున్నాడు ఫస్ట్ లో సత్య హరిశ్చంద్ర నాటకం చూస్తున్నాడు దాంట్లో హరిశ్చంద్రుడు నక్షత్రకుడు వాళ్ళిద్దరూ కూడా ఎంత అద్భుతంగా యాక్ట్ చేశారంటే మన విద్యాసాగర్ గారు కోపం ఆపుకోలేక ఆ ఫస్ట్ లో నుంచి ఒక్క గెంతు ఆయన చాలా స్ట్రాంగ్ అండి స్ట్రాంగ్ విల్డ్ పర్సన్ ఒక్క గెంతు వేసి స్టేజ్ మీదకి ఆ నక్షత్ర గుడిని చాచి లెంప కొట్టాడు ఆపుకోలేక అప్పుడు ఆర్గనైజర్స్ అందరూ కూడా ఆయన్ని కుదిపి అయ్యా ఏమిటండిది అని ఆయన్ని అంటే ఆయన క్షమాపణ చెప్పుకుంటే చాలా పెద్దవాడు కాబట్టి వదిలేశారు ఇది నిజంగా జరిగింది తర్వాత రాజనాల అని ఒక ఆయన ఉండేవారు ఆయన ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు ఆయన విలన్గా యాక్ట్ చేసేవారు ఆయన ఒకసారి కృష్ణా డిస్టిక్లో ఎవరో బంధువులను చూడడానికి గ్రామానికి వెళ్తే ఈ నోటా ఆ నోట రాజనాలు వచ్చేయడని తెలిసి అప్పుడే సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాలో హీరోని హీరోయిన్ని తను పెట్టిన హింసలు ఇన్ని అన్నీ కావు దాంతో ఆ గ్రామస్తు యువకులు ఇతను కారులో వెళ్తే ఇతని కారుని రాళ్ళు అతను కంగారు కంగారుగా ఆ వచ్చిన పని పూర్తి చేసుకుని రహస్యంగా మరో రోడ్డు పూ వెళ్ళిపోయాడు ఆయన ఇది జరిగిందని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అప్పుడు ఆయన అడిగారు మరి మీకు వాళ్ళ మీద కోపం వచ్చిందా రాలేదన్నాడు ఎందుకంటే నా నటన మీద నాకు గౌరవం పెరిగింది తప్ప ఆత్మవిశ్వాసం పెరిగింది తప్ప వాళ్ళ మీద కోపం రాలేదని చెప్పాడు అలా ఉంటుంది మీకు ఇంకోటి తెలుసునండి హీరో విలన్గా వేసేవాడికి హీరో పాత్ర ఎన్నడూ ఇవ్వరు ఎందుకంటే వాడికి హీరో పాత్ర ఇస్తే ఆ సినిమా ఫెయిల్ అయిపోతుంది ఎందుకంటే వాడిని విలన్గా చూడడానికి వాడు విలననే స్వీకరించడానికి జనం సూర్యకాంతమ్మ గారు చాలా మంచి ఆవిడని లోక ప్రసిద్ధి చాలా యోగ్యురాలు ఆవిడ ఎవళ్ళకి ఇసుమంత హాని కూడా చేయలేదు కానీ లోకంలో అందరూ కూడా ఆమె పరమ గయ్యాలి అనేటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు కాబట్టి భూతత అభూతతో అది సృష్టివాక్యాలు చాలా గంభీరంగా ఉన్నాయి వేదంలో మీరు స్వరవది పెట్టేసి చెప్పేశారు కాబట్టి ప్రజాపతిరకామయత ప్రజాసృజయేతి స తపోతప్యత సవయాగుశ్య సృజత సద్వితీయమతప్యత స సర్పాన సృజత దీని మీద ఘనం ఉంటుంది క్రమం ఉంటుంది ఇదంతా సంహితలోది సంహితలోంది కాబట్టి దీని మీద ఘన చెప్పేస్తారు ఘన చెప్పేస్తే ఆ సర్పాను సృజత అనేది అలాగ ఫిక్స్ అయిపోతుంది స సర్పాన్ సర్పాన్ సో సర్పాన్ అని అలాగా గట్టిగా బిగించేసి చెప్పేస్తారు అదంతా యథార్థం అని అనుకునేారా కాబట్టి సృష్టివాక్యములకు ముఖ్య అర్థము పొసగనే పొసగదు ఎందుకో తెలుసునండి సబాహ్యాభ్యంతరోహ్యజహ అజహా పుట్టుకలేని పరమాత్మ కావండి మరి పుట్టుకలేని పరమాత్మ అంటే ఈ జగత్తు మాట ఏమిటి ఈ జగత్తులో ఏమున్నాయి చెప్పు నువ్వు ద్రష్ట దృశ్యము అదే కదా జగత్తు ద్రష్ట అంటే లోపల దృశ్యము అంటే బయట ఆభ్యంతరము ద్రష్ట బాహ్యము బయట ఇదే కదా జగత్తు అంటే ఈ డివిజన్ ఉండాలి బేసిక్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ లేందే జగత్ అనేదే లేదు ఈ డివిజన్ ఉండాలి ఈ డివిజనే కదా నువ్వు అనేది సత్యం చూడు ఈ డివిజన్ ఏమీ లేదు ఈ డివిజన్ సత్యం కాదు అంటే సృష్టి సత్యం కాదని అర్థం ఇది పరమాత్మ నుంచి వచ్చిందను పరమాత్మ అజుడు నువ్వు బాహ్యమని అది పరమాత్మయే ఆభ్యంతరం అనేది అంటున్నావో అది పరమాత్మే కాబట్టి బాహ్య ఆభ్యంతరములతో సహా సర్వము పుట్టుకలేని పరమాత్మయే సబాహ్యాభ్యంతరో య్యజ బాహ్యేన అభ్యంతరేణ యుక్త సబాహ్యాభ్యంతర అజ ఈ వాక్యాన్ని బట్టి మీరు సృష్టివాక్యం కల్పితమా లేకపోతే యథార్థమా చెప్పండి కల్పితము ఎందుకంటే సృష్టివాక్యం యథార్థమైతే ఆయన అజుడు కాదు ఆయన బాహ్యం వేరే ఉంటుంది ఆభ్యంతరం వేరే ఉంటుంది దేవుడు వేరే ఉంటుంది ఆ దేవుడు అజుడు కూడా కాదు మార్పు మార్పు చెందినవాడు కదా కాబట్టి సబాహ్యాభ్యంతరోహ్యజ వాక్యాన్ని పట్టుకుని సృష్టి శృతులన్నీ కూడా కల్పిత సృష్టిని చెప్పే శృతులే తప్ప యథార్థ సృష్టిని చెప్పేవి కావు అని మనం స్త్రులు చేసేయొచ్చు తర్వాత ఒక యోగవాసి వాక్యం అనుకుంటా ఇంద్రియాయన సృష్టిేదం త్రైవిధ్యం భాతి వస్తువుని అని వాక్యం ఉంటుంది ఇప్పుడు మూడు ఉన్నాయి నేను జగత్తు దేవుడు అధ్యాత్మ అధిభూత అధిదైవ మూడు ఉన్నాయి వస్తువు మూడా ఒకటా ఇప్పుడు ఇది పాయింట్ వస్తువు ఒక్కటే కానీ అయితే వస్తువు ఒక్కటే అయితే అయితే ఆ వస్తువు వస్తువు అంటే పరమాత్మ ఆ వస్తువే మూడు ముక్కలైందని అనుకోవాలా పోని కొని అలా అనుకుందామా ఎందుకంటే వస్తువు ఒకటే అయ్యుండి మూడు ముక్కలయ్యింది అప్పుడు మూడు సత్యం అవుతాయి పరిణామం మూడుగా విడిపోయింది అది అని అలా అనుకుందామా అంటే లేదు త్రైవిధ్యము అస్థి కాదు త్రైవిధ్యం భాతి త్రైవిధ్యం కనపడుతోంది వీడు ఏం చేస్తాడంటే ముందు దేహంతో తాదాత్మ్యాన్ని చెందుతాడు చెంది నేను అవుతాడు నేను పరిచ్ఛిన్నుడను అవుతాడు వీడు ఎప్పుడైతే అల్పుడయ్యాడో వీడు ఎదురుకుండగా అధికము సమష్టిగా జగత్తు నిలబడి ఉంటుంది ఒకే ఒకేసారి వస్తాయి ఆ పాయింట్ మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి రెండు ఒకేసారి వస్తాయి అల్పుడు ఉంటే కానీ వ్యష్టి ఉంటే కానీ సమష్టి ఉండదు సమష్టి ఉంటే కానీ వ్యష్టి ఉండదు రెండు ఒకేసారి వస్తాయి మీరు సముద్ర తీరానికి వెళ్ళారనుకోండి తరంగము సముద్రము రెండో ఒకేసారి వస్తాయి తరంగ భావన వచ్చి సముద్ర భావన రాకుండా ఉండదు తరంగ భావన వచ్చింది అంటే వెంటనే సముద్ర భావన వస్తుంది తరంగము సముద్రము యొక్క తరంగము అనే తప్ప సముద్ర సంబంధం లేకుండా సముద్ర జ్ఞానం కలగకుండా తరంగ జ్ఞానం కలగదు అలాగే వ్యష్టి జ్ఞానము కలిగింది అంటే సమష్టి జ్ఞానం కలిగి తీరుతుంది రెండు ఒకేసారి వస్తాయి ఇది మ్యాగ్నెట్ వచ్చింది అంటే నార్త్ పోలు సౌత్ పోలు రెండు వచ్చినట్టే అంటూ ఒక పోల్ వచ్చి ఇంకో పోలు రాకపోవడం అనేది ఉండదు ఇది అలాంటిది ఇది ద్రష్టాదృశ్యమును సో వ్యష్టి సమష్టి మీరు నిద్రలు పడుకుంటే ఆ సాక్షి చైతన్యంగా ఉంది తప్ప వస్తువులో భేదమే లేదు అక్కడ భేదం అనుభవానికి రావట్లేదు అనుభవానికి వస్తే కానీ లేనట్టే లెక్క అనుభవానికి రావాలి మీకు నిద్రలో భేదం అనుభవానికి రాలేదు కదా తెలివి రాగానే నేను వ్యష్టిని చుట్టూ సమష్టి ఉంది రెండొచ్చాయి ఈ సమష్టికి కర్త దేవుడు మూడొచ్చాడు ఏ ఒకడున్నాడు దేవుడు లేడు దేవం లేదంటాడు వాడికి రెండే ఉంటాయి వాడికి రెండే ఉంటాయండి దేవుడు లేడని వాడు కొట్టి వాడికి మూడు లేవు అధ్యాత్మ అధిభూతానం రెండే అధిదైవం లేదంటాడు వాడు ఉందో లేదో డౌట్ అని మరొకడు అంటాడు ఉందని వీడంటాడు మొత్తానికి ముగ్గురికి అధిదైవం ఉంది లేదని వాడికి ఉంది దాన్ని ఉందని చెప్పి దాన్ని దాన్ని ఉటంకించి లేదంటాడు కదా దెర్ ఈజ్ నో గాడ్ అంటాడు దెర్ ఈజ్ నో గాడ్ అన్నాడంటే దెర్ ఈజ్ నో ర్యాబిట్స్ హార్న్ అని లేదు అని అంటాడా ఏమండవా శశంగము లేదు అని బ్యానర్స్ పట్టుకుని ఊరేగింపు తీస్తారా తీరు దేవుడు లేడు అని బ్యానర్ పట్టుకుని ఊరేగింపు తీస్తారు మరి రెండింటికి తేడా ఉందా లేదా కాబట్టి వాడు కూడా దేవుణ్ణి హ్యాండిల్ చేస్తున్నాడు ఒక రకంగా ఈ స ఈ ఎగ్నాస్ట్ ఉంటాడు వాడు ఉన్నాడో లేదో తెలియదు వాడు దేవుణ్ణి హ్యాండిల్ చేస్తున్నాడు దేవుడు ఉన్నాడని వీడు అంటాడు దీంట్లో ముగ్గురు కూడా మూర్ఖులే దీంట్లో ఒకడు సన్ని మీరు అనుకోద్దు ఈ దేవుడు ఉన్నాడనేవాడు వీడి దృష్టిలో దేవుడు ఏమి ఏమి దేవుడు వాడి దేవుడు ఈ దేవుడు అంచేతనే దేవుడు ఉన్నాడనే వాడు దేవుడు ఉన్నాడు చూసారా ఆ దేవుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఎందుకంటే ఆ దేవుడిని ఎత్తి మీద వీడు కిరీటం పెట్టి పట్టుపంచు కట్టి ఏదో చేస్తాడు క్యా బాత్ హే అలా డ్రెస్అప్ చేసి ఎట్టు పెడతాడు అది ఉరికే ఉపాసన కోసం అలా పెట్టుకున్నావు అంటే పర్వాలేదు ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణం రూపకల్పన అంటే పర్వాలేదు కానీ ఆ దేవుడు ఉన్నాడు ఆయన వైయే పెట్టుకుంటాడు యూ పెట్టుకోడంటే కౌన్స గాడ్ హైవో వైఏ పెట్టుకుంటాడు యూ పెట్టుకోవడం దెబ్బలాడతాడు ఆ గాడు గురించి మీరు సపోర్ట్ చేయాల్సింది ఏముంది దాంట్లో కొంచెం మీరు నిర్మోహమాటంగా ఆలోచిస్తే మరి తెలుస్తుంది అవే అవే మనం ఆ టాపిక్లోకి వెళ్ళకూడదంటే ఇట్స్ ఆల్ రైట్ పొలిటికల్ డిప్లొమసీ దీన్ని మాట అంటారు పొలిటికల్లీ కరెక్ట్ అవ్వాలి స్టేట్మెంట్ అర్థమైందా పొలిటికల్లీ కరెక్ట్ టెక్నికల్లీ కరెక్ట్ అయితే సరిపడదు పొలిటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు ఈ ఈ అలర్లు ఉన్నాయి ఈ అలర్ల గురించి స్టేట్మెంట్ ఇచ్చేప్పుడు మీరు పొలిటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వాలి టెక్నికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు టెక్నికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తే మిమ్మల్ని కమ్యూనల్ అని చెప్పేసి వాళ్ళు ఏమో గోడ మీరు పొలిటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వాలి పొలిటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఏమిటి హిందూ అన్నప్పుడల్లా ముస్లిం అనాలి ముస్లిం అన్నప్పుడల్లా హిందూ అనాలి దట్ ఈజ్ పొలిటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఈ దేవుడు విషయంలో మీరు పొలిటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వాలంటే సరే కానివ్వండి అందరితో పాటుగా మనం కూడా తలకే ఉంచడమే మంచిది మీరు నిర్మోహమాటంగా చెప్పాలంటే దేవుడు ఉన్నాడనేవాడికి దేవుడు గురించి తెలియదు దేవుడు లేడని వాడికి దేవుడి గురించి తెలియదు మన నిర్మోహమాటంగా చెప్పాలంటే అలాగే చెప్పాలి అంచేతనే దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి చర్చ వచ్చినప్పుడు మహాత్ములు ఇంటర్ఫియర్ కారు శ్రీరామకృష్ణుడు వారి ముందు వచ్చింది ఆ చర్చ ఆయన ఇంటర్ఫియర్ కారణం కాదు నేను ఇంటర్ఫియర్ కారణం మీరు అవతల కొండని చెప్పాడు ఆయన నిర్మహమాటంగా ఉండేవారు గెట్ అవుట్ అండ్ టాక్ వీ డోంట్ టాక్ బిఫోర్ మీ అని చెప్పారు ఆయన దేవుడు ఉన్నాడనే పక్షాన్ని కూడా సమర్థించలేదు దేవుడు లేడు అనే పక్షాన్ని వ్యతిరేకించలేదు రమణ భగవాన్ ముందు టాక్ ఆయన అంతే అదే మోడల్ వచ్చేశారు ఆయన సందర్శనలో శ్లోకం కూడా ఉంది టు దిస్ ఎఫెక్ట్ కాబట్టి నా పాయింట్ ఏమిటంటే అధిదైవం అనే మూడో ఎలిమెంట్ని కూడా అందరూ హ్యాండిల్ చేస్తున్నారు దేవుడు లేడన్నవాడు కూడా అధిదైవ హ్యాండిల్ చేస్తున్నాడు హీజ్ రెకనింగ్ ఇట్ హీజ్ రెకనింగ్ ది థర్డ్ ఎలిమెంట్ సో ఈ త్రైవిధ్యము కలదు వస్తుని త్రైవిధ్యం ఈ త్రైవిధ్యము ఇది యథార్థమా కల్పితమా అది పాయింట్ సో అంటే దానికి సమాధానం ఏమిటంటే ఈ త్రైవిధ్యం యథార్థం కాదు భాతి ప్రకాశిస్తోంది ఎందువల్ల ప్రకాశిస్తుంటే ఇంద్రియాయన సృష్ సృష్టి ఏదం భాతి ఈ సృష్టి సృష్టి అని ఇది ఇంద్రియాయన సృష్టి అంటే ఈ సృష్టికి మూలము ఇంద్రియములు నువ్వు ఇంద్రియములతో అంటే కన్ను మనస్సు వాటితోటి చూసి వాటితో చూస్తే నీకు ఏది కనబడిందో అది యథార్థమని నిర్ణయించుకుని అప్పుడు మనస్సుతో ఆలోచించి ఈ యథార్థమైన సృష్టిని ఓ యథార్థమైన దేవుడు ఈ పద్ధతిలో సృష్టించాడు అని నువ్వు చెప్తున్నావు అది ఇంద్రియాయన సృష్టి తప్ప అది యథార్థమైన సృష్టి ఏం కాదు నీ ఇంద్రియాలకు అలా గోచరించింది నీ మనస్సుకు అలా తోచింది నీ మనస్సుని బట్టి నీ ఇంద్రియాలని బట్టి వచ్చిన సృష్టి తప్ప ఇట్ ఈస్ నథింగ్ మోర్ దెన్ దాట్ దానికి అంతకంటే వేరే స్థానము లేదు అది కల్పితమే కానీ యథార్థం కాదు అని ఇంకో చోట ఏమని చెప్పారంటే ఇంద్రియాయన సృష్టి అంటే కొంచెం మర్యాదగా చెప్పినట్టే ఇంకో చోట అవిద్యాయన సృష్టి అని చెప్పారు నీకు నీ స్వరూపం తెలియదు అజ్ఞానంలో ఉండబట్టి నువ్వు వేరే ఉన్నావు నీకంటే వేరే జగత్తుంది ఇప్పుడు ఈ జగత్తుకు కావాల్సి వచ్చాడు అని దేవుడు వచ్చాడు ముందు యు ఆర్ ది విట్నెస్ ఆఫ్ ది హోల్ ఓకే and then you imagine yourself a part of that whole fact it is that you are the whole aa satyam teliyaka ajnanam cheta i make myself a part of the whole asal whole ni srushtinchindi nene sarvaanni nene srushtinchi aa sarvallo nenu chinna bhagamonu nenu kalpinchukuni mari sarvallo chinna bhagam nenu aithe ఇగో ఇక్కడ నేనున్నాను నా చుట్టూ ఈ సమస్తము ఉన్నది దీన్నంతరే ఎవరు ఒకళ్ళు సృష్టించారంటారా లేదంటారా అంటే సాంఖ్యులు ఉన్నారు ఎవడూ సృష్టి మీమాంసకులు ఉన్నారు ఎవళ్ళు సృష్టించలేదురా అది అలాగే ఉంది ఎప్పటి నుంచో అలాగే ఉందని చెప్పారు వాళ్ళు దేవాంతకులు లేదంటే వాళ్ళు అలా చెప్పారు సాంఖ్యులు ఉన్నారు సృష్టింపబడింది కానీ దేవునే అక్కర్లేదు దాని అందరూ అదే సృష్టింపబడింది అని వాళ్ళు చెప్పారు కానీ ఈశ్వరవాదులు ఏమన్నారంటే దేవుడు సృష్టించాడు అని ఈశ్వరవాదులు అన్నారు మరి మీ అద్వైతులు ఏమంటారు చెప్పండి ఆ దేవుడు నువ్వే అని అద్వైతులు చెప్తాడు అది సంగతి తెలిసింది కదండీ ఆ దేవుడు నువ్వే సృష్టించిన మాట వాస్తవం దేవుడు సృష్టించిన మాట వాస్తవం దాంట్లో సందేహం ఏం దేవుడు సత్యం సృష్టి మిథ్యా ఆ మిథ్యా సృష్టికి అధిష్టానం దేవుడే ఎటువచ్చి ఆ దేవుడు నువ్వే తత్వమసి ఎందుకంటే తత్వమసికానంత వరకు అది సెటిల్మెంట్ రాదు దానికి అది ఇట్ రిమైన్స్ అన్సెటిల్డ్ ఇష్యూ కాబట్టి శృతిచేతను సృష్టి నిర్ధారింపబడలేదు తస్మాత్ శ్రుత్యానిశ్చితం ఎదేకం హేవా అద్వితీయం అజం అమృతమితి యుక్తియుక్త తస్మాత్ అందువలన ఎందువలన అంటే సృష్టి మిథ్యయగుట వలన అని అర్థం సృష్టి మిథ్యయుగుట వలన శృతి ఆ సృష్టిని చెప్పిన శృతే తర్వాత చెప్పింది ఏమని చెప్పింది ఏకం ఏ వా అద్వితీయం అని మూడు ముడులు వేసి చెప్పింది ఒక్కటి ఒక్కటి మాత్రమే మూడు గుడులు వేసి చెప్పి ఒక్కటి ఒక్కటి మాత్రమే రెండవది లేనిది పరమాత్మతత్వము అది అజము పుట్టుక లేనిది అమృతము వినాశము లేనిది పుట్టుక లేనిది అంటే పరిణామవాదంలో సృష్టిపోయింది అవతలకి అమృతము వినాశము లేనిది అంటే పరిణామవాదంలో ప్రళయం అవతలకి పోయింది రెండు లేవు సృష్టి లేకపోతే ప్రళయం ఎక్కడి నుంచి వస్తుంది రెండు లేవు చేతనే మీరు నిద్రపోయినప్పుడు ప్రళయం మీరు నిద్ర లేచినప్పుడు సృష్టి అంతే మీరే దేవుడు దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ నునో అలా నేసుకుంటే ఓకే యు టేక్ యువర్ వే మీకు ఎలా నచ్చితే అలా తీసుకోండి కాదు ఇప్పటి నుంచి నేనే దేవుడు ఎలాగంటే ఓకే మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు సత్యమైతే ఇది మీరు ఈవేళ తెలుసుకున్నా సరే మళ్ళీ నెల తెలుసుకున్నా సరే మళ్ళీ ఏడాది తెలుసుకున్నా సరే మళ్ళీ జన్మలో తెలుసుకున్నా సరే సత్యమైతే నువ్వే దేవుడు ఈ సృష్టి నువ్వే చేస్తున్నావు సృష్టిలో ఎవరెవళ్ళు ఉన్నారో చెప్పు మా ఇల్లుంది నా బ్యాంక్ అకౌంట్ ఉన్నాయా ఇప్పుడు ఆ సృష్టి నువ్వు చేసేవాళ్ళవా అది దేవుడు చేశాడా సృష్టి అదే కదా సృష్టి అంటే ఒళ్ళని ఇంకొకరిని వేసుకోండి మీకు నేను యథార్థం చెప్తున్నాను యూ క్రియేట్ అండ్ యూ ఎక్విప్ ఇట్ మీరు ఇల్లు పెట్టినెవరు మీరు ఆ ఇంట్లో సామాను పెట్టింది ఎవరు మీరు అలాగే మీరు నిద్రలు వేస్తూనే జగత్తుని మీరు సృష్టిస్తారు ఆ జగత్తులో సామాను కూడా మీరే పెడతారు సామాన్ అంటే నా ఇల్లు నా వగ్లి నా భార్య నా పిల్లలు నా బావమరది నా బ్యాంక్ అకౌంట్ నా ఉద్యోగం నా ఇదే సామానం ఇంతే కదా వీడి సృష్టిలో సామానం అలా కాదండి రోడ్లోవి ఉన్నామన్నా నీ కారు తోలడానికి ఓ రోడ్డు ఆ రోడ్డుకేమో ఓ మున్సిపాలిటీ అంతా నీ నుంచి వచ్చింది నీ సృష్టిలో భాగం కూడా కాదు మా మా కూడా అదే సృష్టి నీ నైబర్ కూడా నీ సృష్టిలో భాగమే నేను ఎవరిని కూడా నువ్వే సృష్టించావు కదా కాదు సొసైటీ సొసైటీ అనేది లేదు యూ హ్యావ్ క్రియేటెడ్ ది సొసైటీ నాకు చూపించండి సొసైటీ చూపించండి సొసైటీ ఎక్కడున్నాను ఇగో ఈయన సొసైటీ ఆయన సొసైటీ కాదు ఈజ్ ఎ పర్సన్ ఏది సొసైటీ ఎక్కడుంది సొసైటీ మనిషి యొక్క మస్తిష్కం నుంచి కల్పించబడినదే సొసైటీ వీడే సృష్టిస్తాడు ఆ సొసైటీ కాబట్టి సృష్టి మిథ్యా పరమాత్మ అజమో అమృతము అనేది యుక్తియుక్తము యుక్త సంపన్నం తదే తదేవా పూర్వర్గ్రంథైస్మృతి యుక్తి అనుభవము ఈ నాలుగింటికి కూడా జగత్తు యొక్క మిథ్యాత్వమే చక్కగా కుదురుతుంది శృతి చెప్పడమే కాదు యుక్తి కూడా సంపన్నం యుక్తి చేత కూడా జగత్ మిథ్యా పరమాత్మయే సత్యము ఆ పరమాత్మ నీవే అనే నిర్ణయము చాలా చక్కగా ఫిట్ అవుతుంది తర్వాత దీంట్లో సృష్టిప్పుడు మీకు ఒకటి చెప్తా వ్యాకరణం చదువుతున్న వాళ్ళు చెప్పండి ఉత్సర్గ వాక్ ఉత్సర్గ సూత్రం గొప్పదా నిషేధ అపవాద సూత్రం గొప్పదా అపవాద సూత్రం గొప్పదా అవును సామాన్య జ్ఞానం సామాన్య విధి విశేష విధి లేకపోతే విధి నిషేధము అని విధి నిషేధము ఇప్పుడు మీరు ఆహారం తిన ఆహారం తినడం విషయంలో మీకు డాక్టర్ విధులు ఇస్తాడా నిషేధం ఇస్తాడా నిషేధం ఇస్తాడా మీకు ఏం తినకూడదో చెప్తాడు కానీ ఏం తినాలో చెప్పడు మీరు వంకాయ తినద్దని చెప్తాడు అంతే కాని బీరకాయ బెండకాయ ఈకాయకాయ ఇవన్నీ తినండి అని చెప్పడం ఏది తినద్దో చెప్తాడు తర్వాత రోడ్డు మీద ఎలా నడపకూడదో చెప్తారు రోడ్డు మీద వాహనాలు ఎలా నడపాలో కూడా చెప్తారండి ఎలా నడపాలో కూడా చెప్తారు కానీ ఎలా నడపకూడదో చెప్తారు రోడ్డు మీద కుడివైపు వాహనము నడపకూడదు ఎడమ వైపు లేన్లోనే నడపాలి ఇది విధి అధినిషేధము ఓకే ఇంట్లో ఏది బలమైనదండి ఈ రెండింట్లో నిషేధం బలమైన ఎప్పుడూ కూడా వ్యాకరణంలో కూడా ఉత్సర్గశాస్త్రము అపవాదశాస్త్రము అని ఉంటుంది ఉత్సర్గశాస్త్రం కంటే అపవాదశాస్త్రానికి బలం ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు ఒక అత ఇప్పుడు ఆద్గుణ గు ఏవండి గుణం రావాలి కానీ వృద్ధి వృద్ధిరేచి కాదు వృద్ధిరేచి వృద్ధిరేచి ఆత్ గుణ ఆత్ అచిపరే గుణ సత్ ఏచిపరే వృద్ధి స్యాదు ఇది అపవాద సూత్రము ఒకచోట గుణమనే ఉత్సర్గ సూత్రానికి అప్లికేషన్ ఉంటుంది ఏ వృద్ధి అనే అపవాద సూత్రానికి అప్లికేషన్ ఉంటుంది ఏది అప్లై చేస్తారు అపవాద సూత్రం అప్లై చేస్తారు ఎప్పుడు కూడా ఉత్సర్గ సూత్రం కంటే అపవాద సూత్రానికి బలం ఎక్కువ మామూలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కూడా విధి కంటే నిషేధానికి బలం ఎక్కువ విధి కంటే నిషేధానికి బలం ఎక్కువ గంగలో స్నానం చేయబలెను గంగలో ఉమ్మి వేయరాదు ఇంట్లో బలం ఎక్కువ దేనికి నిషేధానికి బలం ఎక్కువ ఏమండి సృష్టివాక్యాలు పాజిటివ్ సెంటెన్సెస్ సృష్టిని నిరా నిరాకరించేటువంటి వాక్యాలు నిషేధ వాక్యాలు నెగిటివ్ సెంటెన్సెస్ వీటిలో బలం నేను ఎక్కువ ఉంటుంది నెగిటివ్ సెంటెన్సెస్కే ఉంటుంది నేహనానాస్తికించనా అజం అమృతం నాయతే నమ్రియతే ఇవన్నీ నెగిటివ్ సెంటెన్సెస్ వీటికే బలం ఎక్కువ విధిశ్రుతులు కంటే శృతికి బలం ఎక్కువ సృష్టి శృతి సృష్టిని నిషేధించే శృతికి బలం ఎక్కువ అజం అమృతం అనే వాక్యములకు బలము ఎక్కువ కాబట్టి ఇప్పుడు అజం అమృతం అంటే ఇంకా సృష్టి యథార్థం కాదు అప్పుడు ఆ సృష్టి వాక్యాలను మనం ఎలా అన్వయం చేయాలి అవి మిథ్యాసృష్టిని బోధించే వాక్యములుగా మీరు అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది తదేవ శృత్యర్థోవతి నేతరత్ కదాచిపీ కాబట్టి అజం అమృతం పరమాత్మతత్వం మనకు పుట్టుకలేదు నాశము లేదు కాబట్టి పరిణామవాదము పొసగదు వివర్తవాదమే సత్యము కాబట్టి జగత్తు మిత్యే కనబడేదే కాని వాస్తవంగా ఉన్నది కాదు ఇది సిద్ధాంతము ఇదియే ఉపనిషత్తు యొక్క తత్వము దీనికి భిన్నంగా జగత్తు సత్యము అని చెప్పుట ఏ కాలం నందైనను ఎప్పుడైనను పొసగదు కదాచిదపి నా నేహ నేనే చాం నాయా ఇంద్రో మాయా అజాయమానో బహుధ మాయత అవతరిక కథం శ్రుతిని నిశ్చయ కాబట్టి శృతి ఇటు సృష్టివాక్యాలని చెప్తోంది అటు నానాత్వాన్ని నిషేధించే మాటలని చెప్తోంది ఇటువంటి పరిస్థితిలో శృతి తాత్పర్యం ఇదే అని మనం నిశ్చయించడం ఎలాగా అని ఒక పక్షాన్ని లేవనెత్తారు ఓ ప్రశ్నలు లేవనెత్తారు ఎందుకంటే విషయాన్ని బాగా దృఢం చేయడం కోసం ఆ నిషేధవాక్యాలను తీసుకుంటున్నారు ఇంతకుముందు సృష్టివాక్యాల మీద వ్యాఖ్యానం చేశారు ఇప్పుడు నిషేధ వాక్యాలను పట్టుకుంటున్నారు నేహనానేతి నేహనానాస్తికించనా అని నిషేధవాక్యం ఉంది కదా ఈ నిషేధవాక్యాలలో ఈ శృతి నిశ్చయాన్ని మీరు ఎలా చేస్తారు అని గౌడ పదాచార్యులు పట్టుకున్నారు దీని మీద భాష్యకారుల యొక్క ప్రణాళిక చూడండి ఎదిహి భూతత ఏవ సృష్టి సార్ नाना वस्तूप्रदर्शनाथ आमना सैरी अलग सृष्टि यथारथमे भूततः भूतथ वर्ण भूततः ये तस्कोडे भूतत एव सृष्टि सियाि यथारथमे अको అప్పుడు ఆ సృష్టి వల్ల వచ్చిన ఈ జగత్తు సత్యమవుతుంది నానా నానా వస్తువులతో కూడిన ఈ జగత్తు సత్యమవుతుంది సత్యమైతే అప్పుడు ఇంకా శృతి చెప్పాల్సిందేమీ లేదు సృష్టివాక్యాలు చెప్పింది అది సత్యం ఈ జగత్తు సత్యం శృతి మాట్లాడుకూరుకోవాలి లేదా ఒకవేళ శృతి ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఈ జగత్తు సత్యము అని చెప్పాలి జగత్తు సత్యము అని చెప్పడం కూడా రిడండెంట్ ఎందుకంటే సృష్టి వాక్యాలను బట్టి సత్యం అని మనకు ఎలాగే తెలిసిందిగా భూతత అదే కదా భూతత వర్తించడమే కాదు భూతత కూడా వర్తిస్తుంది కాబట్టి సృష్టి సత్యమని స్వీకరించవచ్చు కాదండి ఒక విధంగా బలం చేయటం కోసం వేదం చెప్పింది అంటే జగత్తు సత్యమని చెప్పాలి అంతేగాని ఈ సృష్టి వాస్తవంగా లేదు అనే చెప్పే వాక్యాలు ఎందుకు ఉన్నాయి అసలు తరువాత సృష్టివాక్యాలు అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఈ సృష్టి అంతా కూడా అభావము అని వాక్యాలు ఉన్నాయి నేహ నానాస్తికించనా ఇహ ఈ జగత్తులో నానా అనేది ఏది కూడా నా అస్థి లేదు ఉన్నది పరమాత్మయే అని సృష్టివా అని అభావాన్ని చెప్పే వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది అభావాన్ని చెప్పే వాక్యం ఉంది అంటే అంతకు ముందు చెప్పిన సృష్టి వాక్యాన్ని భూతత అభూతత దీంట్లో ఏ పక్షం స్వీకరించాల్సి ఉంటుంది అభూతత అనే పక్షాన్ని స్వీకరించాల్సి ఉంటుంది ఇప్పుడు ఒకసారి నేను రామాయణం చదువుతున్నా రామాయణం అయోధ్యాకాండం మరి అలాగే ఉంటుంది సంస్కృతం వచ్చిన వాడు అయి ఉండాలి ఎందుకంటే శ్లోకం చదువుతుంటే వాడికి అన్వయమే కుదరకపోతే ఇంకా తాత్పర్యమయం వస్తుంది సంస్కృతం ధారాళంగా చదవడం అలవాటు ఉండాలి మాతృభాష చదివినట్టుగా సంస్కృతం చదవడం అలవాటు ఉండాలి రసహృదయం ఉండాలి ఇప్పుడు రసహృదయం గలవాడై ఉండాలి రేపొద్దున మీరు మానవ కాకినాం పాఠానికి వచ్చేవాళ్ళు రసహృదయంతో ఉండే మాటైతేనే రావాలి మీరు అంతేగాని ఏమిటండి ఇలాంటి పాఠం చెప్పేస్తున్నారు అనుకునే మాటైతే మీరు హాయిగా ఇంటి దగ్గరే ఉండండి ఎందుకంటే దాంట్లో ఇట్స్ ఎ లవ్ స్టోరీ అని నేను ఇందాక అనౌన్స్ చేశాను ఇట్స్ ఎ లవ్ స్టోరీ లవ్ స్టోరీ ఈజ్ ఎ లవ్ స్టోరీ దట్స్ ఆల్ దాంట్లో మళ్ళీ లవ్ స్టోరీలో వైరాగ్యం ఇవి పెట్టకూడదు అది వైరాగ్యాలకి టాపిక్ కాదు అది లవ్ స్టోరీ యూ హ్యావ్ టు ఎంజాయ్ ది లవ్ స్టోరీ ఎస్ అ లవ్ స్టోరీ తర్వాత లవ్ స్టోరీ అంతల్లో తెలుస్తుంది ఇదంతా మిచ్చేర బాబు తెలుస్తుంది కాబట్టి రసహృదయం ఉండాలి నేను రామాయణం చదువుతున్నాను అయోధ్యాకండ అయోధ్యా కరుణ రసం నిండి ఉంటుంది చదువుతుంటే కళ్ళంబట్ట నీళ్లు బుట బొటబటా కారుతున్నాయి తర్వాత కొంచెం టెన్షన్ కూడా వచ్చింది కొంత టెన్షన్ కూడా ఇప్పుడు నేను ఇలాగ కలబడి నీళ్లు కాదుతో టెన్స్గా ఉండడం ఎవరో చూశారు చూసి ఇంకోహిలతో ఇంకోహిలతోటి చెప్పారు ఇంట్లో వాళ్ళు నలుగురు పోగుపడి ఏమైందండి మీకు అంత కులాసాగానే ఉన్నారా ఏమైంది వాట్ హ్యాపెన్ టు యూ అని వాళ్ళు కంగారు సో చూసారా ఇప్పుడు అయోధ్యాకాండ జరిగిన కథే లేకపోతే ఒక నవలు మీరు తీసుకోండి షేక్స్పియర్ నావెల్ తీసుకోండి కాళిదాసు గ్రంథం తీసుకోండి లేదా భవభూత ఉత్తరరామచరిత్ర తీసుకోండి ఇప్పుడు అది మీ ముందేం జరిగిపోవట్లేదు కదా అది కానీ మీ ముందు జరుగుతుంటే మీ హృదయం ఏ విధంగా కరిగిపోతుందో అంత స్పష్టమైనటువంటి ఎఫెక్ట్ మీ హృదయం మీద ఒక కల్పిత గాథకు ఉందా లేదా నా అభిప్రాయం రామాయణం కల్పితం అని కాదు నా అభిప్రాయం ఏంటంటే పుస్తకం చదువుతుంటే అటువంటి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సృష్టివాక్యాలను చూపించేసి ఇదిగో సృష్టి సత్యము అంటే మీరు ఆ పుస్తకంలో చెప్పిందంతా సత్యం అవ్వాలి నేను ఒకప్పుడు జేమ్స్ హ్యాట్ చేసి చదివేవాడి ఆ నవెల పట్టుకుంటే అది పూర్తయ్యేదాకా మీరు వదిలిపెట్టలేరు అంత టెన్షన్ సస్పెన్స్ తిరల్లర్ అది పట్టుకుంటే పూర్తయ్యేదాకా వదిలిపెట్టలేదు ఏమీ ఉండదు అంతా కల్పిత గాథ ఇట్ ఇస్ ఆల్ ఎన్ ఇమాజినేషన్ ఆఫ్ ఎ పోయాక్ కానీ మన మనస్సు మీద అంత దృఢమైన ప్రమాదం ఉంటుంది అన్న అప్రభావం ఉంటుంది సృష్టివాక్యాలు కూడా అటువంటివే అవి యథార్థమని మీరు అనుకో కానీ సృష్టివాక్యాలకి నవలలకి తేడా ఒకటి ఉంది ఏమిటంటే నవలలలో మెసేజ్ అనేది ఏది ఉండదు సృష్టివాక్యాలకి మెసేజ్ ఒకటి ఉంది ఏమిటంటే ఆ మెసేజీ ఆ సృష్టికర్త సృష్టికర్తయే సృష్టి రూపంగా ఉన్నాడు తెలుసుకో ఆ సృష్టికర్త సృష్టిలో దాగి ఉన్నాడు తెలుసుకో ఆ సృష్టిలో దాగి ఉన్న సృష్టికర్తయే నీ హృదయంలో దాగి ఉన్నాడు తెలుసుకో నువ్వు తెలుసుకోగలిగితే అది నీవే తెలుసుకో అన్నా అనేంత అద్భుతమైన మెసేజ్ దాంట్లో దాగి ఉంటుంది కాబట్టి అటువంటి మెసేజ్ ఉండబట్టే తరువాతి పార్ట్ ఆఫ్ ది వేదాలో మీకు నిషేధ వాక్యాలు వచ్చాయి అభావాన్ని సృష్టి యొక్క అభావాన్ని చెప్పే వాక్యాలు వచ్చాయి లేకపోతే ఏమైపోతుందో తెలిసిన శృతి ఇక్కడ యథార్థ సృష్టిని చెప్పి అక్కడ సృష్టి నిషేధాన్ని అభావాన్ని చెప్తే పరస్పర విరుద్ధంగా ఉన్నట్టు అవుతుంది అది అంగీకారము కాదు మా చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు ఏమని చెప్పేవారు ఈ కథ నాకు బాగా చిన్నతనంలోనే చెప్పారు ఇది మా నాన్నగారే చెప్పారు ఈ కథ నేను నడిచి వెళుతుంటే అంటే నేను ఇంక నడవను అంటే కాదమ్మా నీకు నేను కథ చెప్తాను అంటే కథ ఏడావిలో నడిచిన సందర్భంలో చెప్పారు ఒక తండ్రి కొడుకు నడిచి వెళుతున్నారు అడవిదారి గుండా మీరు కూడా వినే ఉంటారు ఈ కథ అడవిదారి గుండా వెళుతుంటే తండ్రి కొడుకు చెప్పాడు ఈ ఫుట్ పాత్ సింగిల్ ఫైల్లో నడవాల్సి ఉంది నాన్న నేను నడుస్తున్నాను నా వెనకాలే జాగ్రత్తగా నడుచుకుంటూ రా నేను ముందు దారి చూడాలి అస్తమానం నిన్ను వెనక్కి చూడటం కుదరతాను ఈ అడవిలో తోడేళ్ళు ఉన్నాయి ఎక్కడైనా తోడేళ్ళు కనపడితే కేక వేయి నేను నిన్ను రక్షించి కాపాడతాను అని నడుస్తున్నారు అసలు కేక వేస్తే తండ్రి ఏం చేస్తాడో వీడు ఎక్స్పెరిమెంట్ చేయాలని బుద్ధి పుట్టింది నాన్న తోడేలు అన్నాడు అనేప్పుడు వాడు ఎగిరి గంతేసి కత్తి తీసి పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చాడు నాన్న ఊరికే అన్నాను ఏమీ లేదన్నాడు అరే అలాంటి అబద్ధాలు చెప్పకూడదు చాలా తప్పు ఇంకెప్పుడు అలాంటి మాట అనుకో తోడేలు కనబడితే మాత్రం కేకలేవి చాలా ప్రమాదం అబద్ధాలు చెప్పకూడదు అని మళ్ళీ నడుస్తున్నాడు వీడు మళ్ళీ ఇంకోసారి నాన్నగారిని ఆట పట్టిద్దామని నాన్న తోడేలు అన్నాడు ఆయన మళ్ళీ గెలిపేసి కత్తి పట్టుకుని వచ్చి తోడేళ్ళేది ఏం లేదు నేను వేళకోవడం కోసం అలా చేశాను అని కుర్రా చెప్పేప్పటికీ ఆయన ఎలా తప్పు కదా మళ్ళీ నడుస్తున్నాడు కేకలేసాని నడుస్తున్నాడు ఈసారి నిజంగా తోడేలు వచ్చింది వీడు నాన్న తోడేలు అన్నాడు ఆయన ఏమన్నాడో తెలిసిన రే నోరు మూసుకుని నడిచిరా అని ముందుకు వెళ్ళాడు ఆ తోడేలు వచ్చి వీడిని గాయపరిచింది అప్పుడు వీడు వేసిన కేకలకి ఆయనకి డౌట్ఫుల్గానే సావకాశంగా వెనక్కి తిరిగి తినచూస్తే తోడేలు వీడిని కరిచింది కరుస్తోంది అప్పుడు కత్తికొచ్చు వస్తే తోడేలు పారిపోయింది వీడిని గాయపడ్డాడు అప్పుడు ఇది కథ ఈ కథ చెప్పారు ఈ కథ విన్నాను విన్నప్పుడు కూడా ఆయన జరిగిన కథ చెప్తున్నారని నేను అనుకోలేదు నేను అంత మూర్ఖుణ్ణి కాదు నాకే నా గురించి నేనే చెప్తున్నా ఫస్ట్ వారం చదివి రోజుల్లో కూడా ఈ కథ నిజంగా జరిగిందని చెప్పలేదు ఆయన మరి ఎందుకోసం చెప్పారు ఈ కథ నాయన అసత్యమాడరాదు అని చెప్పడం కోసం చెప్పారు మీరు విన్నారా కథ ఈ కథ మీరు విన్నప్పుడు కూడా అలాగే అనుకున్నారా లేకపోతే నిజంగానే ఈ కథ జరిగిన కథ ఆయన చూసి వచ్చి చెప్తున్నారనుకున్నారా సృష్టివాక్యాలు అలాంటివి అంతేగాని అవి నిజంగానే జరిగాయి అని అనుకోద్దు ఎందుకంటే అవి నిజంగానే జరిగి ఉంటే తరువాత వచ్చినటువంటి వేదభాగంలో నిషేధము ఉండేది కాదు అది ఇక్కడ ఈ శ్లోకంలో ఉండే పాయింట్ అది తద్ అభావ ప్రదర్శనార్థ ఆమ్నాయ న్యాత్ సృష్టి యొక్క అభావాన్ని చెప్పేటువంటి ఆమ్నాయము ఆమ్నాయము అంటే శృతివాక్యము అది ఏమిటిది నేహనా స్థితికించనా అది ఆ అన్యాయము ఉండి ఉండేది కాదు కానీ మరి ఉంది కదా కాబట్టి సృష్టివాక్యములు యథార్థ సృష్టిని చెప్పేవి కావు వాటికి వేరే మెసేజ్ ఉంటుంది ఆ మెసేజ్ని మనం చూసుకోవాలి రేపు ఈ శ్లోకాన్ని ముందుకు తీసుకెళ్దాం ఓం పూర్ణమ పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమైవశిష శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురుశో నమ